జాగ్రత్తగా తసాక్షి తత్సాక్షి అయినటువంటి సాక్షిత్వ స్థితి ఎందు నిలకడ చెందాలి సత్వగుణాన్ని కూడా విడిచి దాని నుంచి విడివడి సాక్షి అవ్వాలి ఎందుకని ఈ సత్వగుణమే కాలాంతరంలో విషయ ప్రవాహంలో బహిర్ముఖంలో పునః రజోగుణంగా మారిపోయి ఆ రజోగుణం పునః తమ గుణ స్థాయికి సంకల్ప ప్రభావం చేత పరిస్థితుల ప్రభావం చేత సంస్కార విశేషంచేత సాంగత్య బలం చేత తామసికమైన స్థితికి దేగజారిపోతుంది జాగ్రత్తగా గుణత్రయాలను మూడింటినీ సమైన దోషంగా గుర్తించి గుణాతీతుడు అవ్వాలి విరమించాలి చదవండి అందని స్వరూపం నేను ఇది శృతి శాసనం నాకు అనుసంధానం అహం శోభతే నాకు నేను ఒప్పిడి వాడను కనుక శుభ్రస్వరూపులను శుభ్రంగా ఉండరా బాబు అంటుంటామా లేదా శుభ్రత చాలామంది తెలుగు ఆ తెలుగు మాటగా వాడుతుంటారండి శుభ్రత పరిశుభ్రత కానీ అవి రెండు సంస్కృత శబ్దాలు మనం తెలుగు భాషలోకి చాలా తెచ్చేసుకున్నాం అనేక రకాల భాషల్లో నుంచి ఈ శుభ్రత అన్నది మాట ఇదనమాట శుభ్రత శుభ్రత రెండూ కూడా సంస్కృత శబ్దాలు మ మలము లేకుండుటయే శుభ్రత ఆణవీ మలము మాయిక మలము కార్మిక మలము అనే మలత్రయం లేకుండా ఉండటమే మనోవాకాయములందు గుణమాలిన్యం లేకపోవడమే శుభ్రత ఈ శుభ్రత దిశగా మానవుడు పరిణామం చెందాలి చద అనాత్మములు ఏవి తమకు తాము స్పష్టమైనవి కావు దేహం ఆధ్యాత్మికములకు ఉపమానముల సంపుటిగా సాధకునిగా పూర్తి సహాయం చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ ప్రపంచంలో అనాత్మ ఎప్పుడు కూడా నీకు ఎదురై నేను అనాత్మ అని చెప్పదు అలాగే ఆత్మ కూడా నీకు ఎదురై నేను ఆత్మ అని చెప్పదు సృష్టి మొత్తాన్ని విభజించి చూస్తే ఆత్మ అనాత్మ రెండే ఉన్నాయి కానీ ఆ విభజించి చూడగలిగే నేర్పును సంపాదించి పెట్టడమే ఆత్మవిచారణ ఆత్మబోధ ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేకం వచ్చేటట్లుగా చేయడమే ఆత్మవిచారణ ఆత్మబోధ అందుకని ఏమంటున్నాడు నీ ఎదురుకుండా వచ్చి నేను అనాత్మని అని ఈ ప్రపంచంలో ఏది చెప్పను బహిర్ముఖ వ్యవహారం వ్యాపారం ఏది కూడా నీ ఎదుర్కొండా నిలబడి నేను నేను కాదు నేను భ్రాంతిని అని చెప్పదని నేను సత్యమనే చెప్తుంది ఎందుకని ఉన్నదంతా ఆత్మయే కాబట్టి అనాత్మస్వరూపంగా ఉన్నది కూడా ఆత్మయే కాబట్టి అందువలన ఇది వ్యావహారిక సత్యం పెద్దలు ఏం చెప్పారు ప్రాతిభాషిక సత్యం వ్యావహారిక సత్యం పారమార్థిక సత్యం సత్యానికి మూడు స్థాయి భేదాలు ఉన్నాయి ఏమండి ఇప్పుడు మీరు మా అందరితో మాట్లాడుతున్నారు కదా వ్యావహారిక సత్యం మీ స్థితిలో మీరుండి మాతో మాట్లాడుతున్నారు నా స్థితిలో నేనుండటం వ్యావహారిక సత్యం మాట్లాడటం ప్రాతిభాషిక సత్యం నేను నేనుగా ఉండి నేను నేనుగా లేకపోవడం పారమార్థిక సత్యం నేను నేనుగా లేకపోవడం తాను తానుగా లేకపోవడం అనేటటువంటివి పారమార్థిక సత్యాలు నేనెప్పటికీ పుట్టని వాడినే అజం అనేటటువంటి నిర్ణయం పారమార్థిక సత్యం అది ఎప్పుడు ఉంది సరే ఈ జన్మలో ఈ బ్రహ్మాండంలో ఈ విశేషంలో ఇప్పుడు నేను దేహధారినై ఉన్నాను దేహిని అక్షరుడను పురుషోత్తముడను అన్నప్పుడు పారమార్థిక సత్యం గుర్తుపెట్టుకోవాలి అక్షరుడను ఈ బ్రహ్మాండంలో ఈ పెండాలో వ్యవహరిస్తున్నాను వ్యవహారిక సత్యం ఇప్పుడు ఈ ఇంద్రియాలతో ఏదో చేసినట్టుగా కనబడుతోంది ప్రాతిభాషిక సత్యం జాగ్రత్తగా ఇలా వెనక్కి విరమించాలి పారమార్థిక సత్తాలో నిలకడ చెందాలి సరే కానీ దేహము తనకు తాను ఒప్పక మార్పులు చెందు బాబు నువ్వెన్ని స్టోరీలు చెప్పినా నేనున్నంత సేపే కదా నువ్వు ఆ స్టోరీలు అన్ని చెప్పేది ఈ శరీరం లేకపోతే ఈ కథలన్నీ లేవు కదా నువ్వు సాధించావన్న కథలు లేవు నువ్వు విఫలం చెందావన్న కథలు లేవు నీ వైఫల్యాలు లేవు నీ విజయాలు లేవు ఇవన్నీ శరీరం ఉన్నంత సేపే కదా అని శరీరం గుర్తు